ద్రష్ట అయినటువంటి నీవు జగత్తు కాదు కదా ఇప్పుడు బ్రహ్మం ఎవరో చెప్పు దృశ్యమైన జగత్త ద్రష్ట అయిన నువ్వు ద్రష్ట అయిన నువ్వు గనక బ్రహ్మం అయితే దృశ్యం బ్రహ్మం కాదు అబ్రహ్మం దృశ్యమే గనక బ్రహ్మం అయితే నువ్వు ద్రష్ట యంబ్రహ్మ <laughs> ब्रह्म दू दृश्य का द्रष्ट दृश्य रे अतीत अला अतीत ब्रह्मस्वरूप द्रष्टादश्यू इधी ब्रह्म अला समुद्र అలక అతీతంగా ఉండి అలలో కూడా ఉంది సరేనా మట్టి కుండ కాదు కుండక అతీతంగా ఉండి కుండలో కూడా క్లియర్ ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు అది కనుక ద్రష్ట అంటే దృశ్యం కాదని అర్థం ద్రష్ట బ్రహ్మం దృశ్యం అబ్రహ్మం దృశ్యం బ్రహ్మం ద్రష్ట అబ్రహ్మం ఒక అబ్రహ్మం ఉంటే రెండో వాడు బ్రహ్మం కానీ కాదు ఆయన కూడా అబ్రహ్మే ఎందుకని పరిమితం చేస్తూ ఉన్నాడు అనంతం అవకాశం లేదు ఉన్నదంతా బ్రహ్మమే ఇది శాస్త్ర నిర్ణయం ఇంకేమ మీకు కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు ఉన్నది ఏదో బ్రహ్మం అది అభిధేయం ఉన్నది బ్రహ్మం గనక అభిధేయం అభిధానం ఓంకారం అర్థమవుతుంది అభిధేయం బ్రహ్మం అభిధానం ఓంకారం ఎందువల్ల ఇది బ్రహ్మ నిర్దేశక శబ్దం కాబట్టి ఓమ్ అనేటప్పటికీ బ్రహ్మ నిర్దేశం జరుగుతా ఉంది కాబట్టి కుండ అని నువ్వు అన్నప్పుడు కుండ శబ్దం అభిదానం కుండ అనే పదం అభిదానం ఇట్స్ అేమ్ నేమ్ ఆఫ్ ది పార్ట్ కదా కుండ కుండ అనేటువంటిది అభిధానం పేరు సరేనా అభిధేయం ఏంటో తెలుసా కుండ యొక్క అర్థం అభిదేయం అసలు కుండ అంటే ఏంటి దాని అర్థం ఏదైతే ఉందో అది అభిధేయం ఇప్పుడు అర్థమవుతుంది ప్రపంచం అభిధానం ప్రపంచం యొక్క అర్థం ఏంటి అభిధేయం ఓంకారం అభిధానం ఎందుకని పేరు నామం ఓంకారం యొక్క అర్థం ఏంటి అభిధేయం బ్రహ్మం అందువల్ల సర్వం ఓంకార సర్వం ఓంకార సర్వము విదితం అవిదితం అది బ్రహ్మలక్షణం కదా సర్వం అది ఓంకారమే అని మండుక్యుపరిషత్తు బయలుదేరి ఆ తర్వాత ఏ నిర్ణయానికి వచ్చిందో తెలుసా ఓంకారం బ్రహ్మ ఓకే తర్వాత అయం ఆత్మ బ్రహ్మ ఈ మహావాక్యం అక్కడిది అయమాత్మ బ్రహ్మ మహావాక్యం అయం ఆత్మ బ్రహ్మ ఈక్వేషన్ మళ్ళీ ఈ ఆత్మ బ్రహ్మమే అని రెండవది ఆ తర్వాత ఏమొచ్చిందో తెలుసా పన్నెండు మంత్రాల్లో ఇంత ఆ తర్వాత ఏమొచ్చిందో తెలుసా సోయం ఆత్మ చతుష్పాత్ అయం ఆత్మ ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇదే బ్రహ్మమే అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మం స్వయమాత్మ చతుష్పాత్ సహ అయం చతుష్పాత్ నాలుగు పాదాలతో ఉంది ఏంట నాలుగు పాదాలు జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థ తురియం కబడి జాగ్రత్త స్వప్న సుషుప్తులకి అతిష్టానంగా ఉండి తురియం దానికి అతీతంగా ఉండి చతుష్పాత నాలుగో పాదం అతీతంగా ఉండి బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అదే జాగ్రత్త స్వప్న సుషుప్తి కూడా ప్రకాశింపజేస్తూ క్లియర్ నౌ వీటికి అతీతంగా ఉంది వీటిని ప్రకాశింపజేస్తుంది ఇది అర్థం చేసుకోవలసింది కనుక దాని చేత ప్రకాశింపబడుతూ ఉంది కనుక ఇది మిథ్య దానికన్నా వేరుగా లేదు కనుక మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మాత్రం మిథ్యగా ఇది ఇది కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మం అభిధేయం అయిందో ఓంకారం అభిధానం అయింది ఇది దిస్ ఈజ్ టు బి అండర్స్టూడ్ అంటున్నాను నేను ఇది కర్తవ్యం కాదు జ్ఞాతవ్యం ఇది జ్ఞాతవ్యం కాబట్టి ఓంకారం అంటే ఏంటి కాబట్టి శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మ నిర్దేశక శబ్దం ఓంకారం ఏదైతే ఉందో ఆ శబ్దం ఏంటి అసలు అది ఏం చెబుతూ ఉంది దాన్ని అర్థం చేసుకుంటూ వస్తే ఎన్ని అభిధానాలు ఉన్నాయో విశ్వంలో ఎన్ని పేర్లు ఉన్నాయో వాటినన్నింటినీ కుదిస్తే కుదిస్తే కుదిస్తే ఒక్క పేరు దగ్గరకు వచ్చేస్తాయి ఒక్క అభిధానం దగ్గరకు వస్తాయి అన్ని అభిధానాలు కలిపి ఒక్క అభిధానం దగ్గరకు వస్తుంది దాని పేరేంటో తెలుసా ఓం ఎందువల్ల సర్వం ఓమి అన్ని అభిధానాలు సర్వం దీని వస్తాయి ఒకే పేరు అర్థం కదా మీకు అదేంటి స్వామి అన్ని ఒకే పేరు ఇప్పుడు ఉదాహరణకి వైద్యశాస్త్రం అన్నారు ఆయుర్వేదం వైద్యశాస్త్రం అయ్యా నువ్వేం చదువుకుంటున్నావు వైద్యశాస్త్రం ఎందుకు అందరిని చంపాలి కనుక అదే వేరే వైద్యశాస్త్రం అన్నావు అనుకోండి వైద్య శాస్త్రం ఒకటే పేరు చూడండి తమాషా వైద్య శాస్త్రం ఒకటే పేరు ఇంకా దాంట్లోకి పోయినావనుకోండి మొదట శారీరక నిర్మాణం అనేటమీ మొదట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి లంగ్స్ ఉన్నాయి ఇన్ని తెలియాలి కదా వైద్యుడికి ఇది వైద్యశాస్త్రంలో కదా కాబట్టి బడీలో ఏమేమి ఉన్నాయో మొట్టమొదటి తెలియాలి వాటి యాక్షన్స్ అంతా తెలియాలి వాటి క్రియలు అంతా కూడా తెలియాలి ఏనికి ఏ విధమైనటువంటి రుగ్మతలు వస్తే చికిత్స ఏమిటో తెలియాలి ఎలా చికిత్స చేయాలని చేయాలి రోగ నిదానం జరగాలి అది అయిన తర్వాత మందులు మందులు కొన్ని వేలు కొన్ని లక్షలు కొన్ని కోట్లు కదా ఇవన్నీ కూడా తెలియాలి ఇదంతా కలిపి ఇంక్లూడింగ్ స్కానింగ్ ఇదంతా కలిపి వైద్య శాస్త్రం ఒకటే పేరు ఇప్పుడు ఏంటి వైద్య శాస్త్రం అని వెళ్ళావనుకో నువ్వు ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ ఆ తర్వాత ఎండి తర్వాత మళ్ళీ డిఎం మళ్ళీ ఇంక ఏదో ఇంకోటి మళ్ళీ కాలిఫోర్నియా లోపు ఇంకోటి చదివితే ఇంకోటి చదివితే లేకపోతే ఇంగ్లాండ్లో చదివితే ఎక్కడ ఏదో ఒకటి ఎందుకని దీనికన్నా అర్థమవుతుంది అవన్నీ తెలుసుకుంటే నీకు ఏ శాస్త్రం తెలుసాయా నాకు వైద్య శాస్త్రం అర్థమవుతుంది వృక్ష శాస్త్రం బోటని ఏంటి ఎన్ని చెట్లు అందులో ఇప్పుడు ఆ చెట్టుని ఈ చెట్టుని కలిపితే ఇంకో చెట్టు వచ్చింది ఇప్పుడు వేప చెట్టు అంటే వేప చెట్టు తెలుసు మనకు చింత చెట్టు అంటే చింత చెట్టు తెలుసు దాన్ని దీన్ని కలిపేశారు ఇప్పుడు ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి వేచి ఇప్పుడు దానికి కొత్త పేరు వస్తుంది బోటనీలో ఏ కొత్త నేమ్ ఏంటది వేచి రెండింటికి వెరసి వేచి అంత వస్తే చెట్టు చింత చెట్టుకి వెలిస్తే వేచి ఇప్పుడు ఎన్ని చెట్లని ఒక్కొక్క చెట్టు దగ్గరకు పోతే ఎంతెంతని దానికి సంబంధించిన జ్ఞానం వృక్షశాస్త్రం కాబట్టి ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని రకరకాలున్నాయి అది ఎందుకు ఇదెందుకు ఇట్లుంది అది ఎందుకు ఇట్లుంది దీంట్లో ఆకులు ఎందుకు ఎర్రగా ఉన్నాయి దాంట్లో ఎందుకు పచ్చగా ఉన్నాయి మన దేశం ఉన్నట్లుండవు కానీ ఒక్కొక్క ఋతువుకు మారిపోయేటువంటి ఇతర దేశాల్లో అమెరికాలో ఇదే పని ఒకరు మనం ఇటు పోయి మళ్ళీ రెండేళ్ల తర్వాత అట్లా వస్తే అక్కడ చెట్లు మారిపోయిండే వాళ్ళు అదే చెప్తుంటారు ఇది అండి ఇది మళ్ళీ అగుపచ్చవుతుందండి ఇది ఎరిపోతుందండి ఇది తర్వాత బ్లుగా మారుతుందండి భారతదేశంలో మారవండి అవును మారాయినా మేము మీలాగా ఊస్త్ర విల్లులం కాక మేము అద్వితీయం ఏం బ్రహ్మ నేహ నానాగించడా మార్పు లేని వాళ్ళ మేము ఎక్కడైనా మనకి వేదాంతం ఉన్నంత వరకు మనల్ని ఓడించే వాళ్ళు ఎవరు లేదు ఎక్కడికినా మనల్ని దట్టుకోలేరు వాళ్ళు వద్దున నువ్వు పోనా అర్థమవుతుంది ఇది విషయం కాబట్టి ఇంత వృత్వశాస్త్రం ఉంటే అదంతా మనం తీసుకొచ్చి ఒకటే ఒక అభిధానం బోటని ఫినిష్ అట్లాగే మళ్ళీ వాటిని ఏంటి అన్నా అనుకో సమస్తం వస్తుంది వృక్షాలకు సంబంధించిందంతా దీంట్లో వస్తుంది అట్లాగే అస్ట్రానమి అన్నా మొత్తం ఖగోళం అంతా సూర్యుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ అంగారు ఎక్కడ ఇది ఎక్కడ అది అంతరిక్షం ఎక్కడ ఎంత ఉంది ఆ బ్రిలియంట్ స్టార్ ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అది మొత్తం ఇంక్లూడింగ్ అవర్ అబ్దుల్ కలాం మొత్తం గెలిపి అస్ట్రానమి దీనికి ఒకటే పేరు అస్ట్రానమి అస్ట్రానమీ దాంట్లోకి వెళ్ళామనుకోండి ఇంత బయటపడుతూ ఉంటది పేరు మాత్రం ఒక్కటే అభిధానం అస్ట్రానమీ ఖగోళ శాస్త్రం అంతే అట్లాగే ఇప్పుడు తమాషి తెలుసా వృక్ష శాస్త్రానికి పోతే వృక్షమే వృక్షాలే మెడిసిన్ పోతే మెడిసిన్ అస్ట్రానమీ పోతే అస్ట్రనామికల్ ఏం తెలుసుకోవాలదే అస్ట్రాలజికల్ ఏం తెలుసుకోవాలి అస్ట్రాలజీ కానీ ఇది కాదు సర్వం సర్వం ఓంకారయేవా మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చే అభిధానాలన్నీ ఒక్క చోటగా చేరిస్తే అది ఒకే ఒక అభిధానం దాని పేరు ఓంకారం దాని పేరు ఓంకారం అందువల్ల ఓం ప్రధానంగా ఉంది ఇది కాబట్టి బ్రహ్మస్వరూపం ఓమి ఏదైతే మీరు బ్రహ్మస్వరూపాన్ని గురించి తెలుసుకున్నారో अभिधेय अभिधानू अच्यम इध वाचको रेदेय अभिधान संबंध का बट्टी ओंकार सरना इंक तरवा प्रस्तुति दीतिवे प्रस्तूयते अक आ रे प्रधानमंत्री तरह चुप्त चूँति अस्म व ఓ శ్రావ్రవయంతి ఇదేంట తెలుసా ఇది ఓం కాబట్టి ఈ ఓంకారం ఇంత గొప్పది కనుకనే అత ఓంకారనుకృతి బోధకం అది అనుకృతి ఓం ఏతను హి ఆశ అనుకృతి బోధకం అనుకృతి బోధకం అంటే ఏంటో తెలుసా ఇదే తమాషా ఆజ్ఞనివ్వడం అనుగ్నివ్వడం పూర్వక రోజుల్లో ఏదన్నా ఒక పని పోతున్నారనుకోండి నానా ఆ పని చేసుకుని వచ్చానా నువ్వు నిన్న చెప్పిన పని ఓం అది అనుకృతి బోధకం అర్థమైంది అనుకృతి బోధకం కాబట్టి ఏదైతే చేయాలి అనుకుంటూ ఉంటాడో దానికి అనుగ్న కావాలి అది అనుకృతి ఇంకే లేదు అనుగ్నే ఆయన ఆజ్ఞ కావాలి ఆగ్ని కావాలనుకోండి అట్లగనయ్యా తొందరగా వెళ్లి బాగా చేసుకుంటా ఈ చింతకాయ లేకుండా ఓం ఎందువల్ల సర్వం ఓంకార ఏమో చెప్పబడుతోందంత అర్థమవుతుందే కాబట్టి యజ్ఞయాగాదు చేసినా ఎక్కడ చేసినా ఇవే ఉంటాయి అందువల్ల నెక్స్ట్ చూడండి అపి అశ్రావయ శ్రావయ ఇది అశ్రావయంతి అది అక్కడ ఓం శ్రావయ అప్యోశ్రావయ ఓ శ్రావ అది ఛాదసం ఓ శ్రావ అప్యోశ్రవయ్యో శ్రావ్రావీన్స్ ఓం శ్రావయ అది ఓ అనేది ఓం చాందసం ఓ శ్రవయ్రావంతి ప్రతిశ్రావయంతి అశ్రావంతి ప్రతి శ్రావయంతి అంటే ఏమిటంటే వీళ్ళు ఋత్విక్కులంతా కూర్చొని ఎకనేయ కాదు కదా అప్పుడు ఆహుతులు ఇచ్చేటప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారట ఆధ్వర్యుణ్ణి ఏమనంటే అయ్యా ఓ శ్రావయ చూండి ఓం ఓంతో అయ్యా మేము ఆహుతులు ఇచ్చేటువంటి సమయం ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలి ఎంత అవుతుంది పూర్ణహుతి జరుగుతుందని ఏమంటే ఎందుకంటే పూర్ణాహుతి ఎన్ని మనం ఓ శ్రావయ ఓం శ్రావయ అని అంటే దానికి వెంటనే అశ్రావయంతి ప్రతిశ్రావయంతి ఆయన కూడాను ఓం ఇప్పుడే అర్థమవుతుంది కాబట్టి ఏదైనా యజ్ఞయాగాదులు జరిగేటప్పుడు కూడాను మంత్రాల్లో ఎట్లయితే ఆరంభంలోనే ఓం ఉందో అంత్యంలో ఎట్లాగైతే ఓం ఉందని మనం తెలుసుకున్నాము అలా కాకుండా ఏదన్నా అడిగేటప్పుడు ఓం తో అడగడం ఏదన్నా చెప్పేటప్పుడు ఓమ్తో చెప్పడం ప్రశ్నించేటప్పుడు ఓమ్ తో ప్రశ్నించడం సమాధానం చెప్పేటప్పుడు ఓమ్ తో సమాధానం చెప్పడం ఆజ్ఞలిచ్చేటప్పుడు ఓం అంటే సర్వం అది ఓమితి సామాని గాయంతి సామాని గాయంతి ఓం ఇది సామాని అంటే సామ మంత్రా గాయంతి ఎవరు సామగాహ కాబట్టి సామగానం తెలిసినటువంటి వాళ్ళు సామవేదం తెలిసినటువంటి రుత్విక్లు సామగానాని గానం చేస్తూ ఉండారు అలా చేసేటప్పుడు సామగాహ సామ మంత్రాని గాయంతి ఎట్లా గాయంతి ఓ కాబట్టి సామ మంత్రాలు ఏవైతే శృతిపూర్వకంగా ప్లీజ్ గానపూర్వకంగా ఉండాయో గాయంతి ఒక్క సామా వేదం మాత్రమే గానం చేస్తూ ఉండేది ఆ గానం చేసేటప్పుడు కూడాను ఓం అంటూ స్టార్ట్ చేస్తా ఉండాడు కాబట్టి సామ గానం చేసేటువంటి వాడు కూడాను ఓమితి సామాని గాయంతి ఓ గం సోమ్ ఇది శస్త్రాగంసంతి ఇది శస్త్రాణి సామాని ఈ రెండు బాగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థమైపోద్ది వృత్తికులు చేస్తూ కదా మనం కూడా మీరు చూశారు కదా విశ్వశాంతి హోమం ఇదంతా ప్రధాన ఋత్వికగా ఎవడైతే ఉంటాడో వాణ్ణి బ్రహ్మ అంటారు పెద్దవాడు కదా కాబట్టి ఉన్నవాళ్లలో ప్రధాన ఋత్విక్ ఎవడైతే ఉన్నాడో ఆయన పేరు బ్రహ్మ ఋగ్వేదాన్ని ఎవడైతే అక్కడ పఠిస్తూ ఉంటాడో ఆయన హోత ఇది పేర్లు ఋగ్వేదాన్ని పఠించేవాడు హోత యజుర్వేదాన్ని పఠించేవాడు అధ్వర్యు సామవేదాన్ని పఠించేవాడు ఉద్గా ఇది కాబట్టి సామగానం ఎవడైతే చేస్తూ ఉంటాడో వీడు చేసేదాన్ని స్తోత్రం అంటారు ఋగ్వేద ఉండాడు చూసారా హోత హోత చేసేటువంటి దాన్ని శస్త్రం అంటారు ప్లీజ్ ఇది స్తోత్రం అది శస్త్రం శస్త్రం అంటే ఖడ్గమని కాదు అర్థం ఇక్కడ గానం లేకుండా కేవలం చాంటింగ్ చదవడం పఠనం పఠనం గనక ఉంటే ఋగ్వేదంలో కేవలం పఠనమే సామవేదంకొచ్చేటప్పటికి ఒకవేళ సామగానం చేసేటువంటి వాడు సామవేది ఎవడైతే ఉన్నాడో అతడు అదే మంత్రాలను చేస్తే కూడాను గానంతో చేస్తాడు కాబట్టి ప్రగీత అప్రగీత ఇవి పదాలు వేదంలో ప్రగీత అప్రగీత ప్రగీత స్తోత్రం అప్రగీత శస్త్రం సామవేదంలో ఉండేది ప్రగీత ఋగ్వేదములో ఉండేది శస్త్రం అప్రగీత అది ఇంకేమి లేదు అందువల్ల ఓగం సోమ్ ఇది శస్త్రాన్ని శకంసంతి శస్త్రాని ఎప్పుడైతే అన్నాడో ఋగ్వేది హోత అని అర్థం ఓమిధ్వర్యు ప్రతిగరం ప్రతిఘణాతి అధ్వర్యుజుర్వేది కాబట్టి యజుర్వేది ఎవడైతే ఉండాడో ఇతడు ఋగ్వేది నట ఉత్సాహపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడట ఏమని ఓం ఇది అధ్వర్యుహో అధ్వర్యహో ఇంతమంది ఏమో చెప్పారు ఆధ్వర్యం అంటే యజుర్వేది యజుర్వేది యజుర్వేదాన్ని గానం చేసేవాడు స్తోత్రం పఠించేటువంటి వాడు అధ్వర్యు అధ్వర్యు ప్రతికరం ప్రతికృణాతి కాబట్టి హోత ఎవడైతే ఉన్నాడో ఋగ్వేది ఋగ్వేది ఎవడైతే శస్త్రం దాన్ని పట్టిస్తూ ఉన్నాడో వాడిని ఉత్సాహపరుస్తూ వీడు ఓం ఓం ఓం అంటున్నాడు పక్కన అంటే ఉత్సాహపరచడానికి కూడా ఓమే ఇప్పుడు వాడు చెప్తున్నాడు అనుకోండి మంత్రం చెప్తూ ఉన్నాడు రుగ్వేది వీడుల ఓం ఓం ఇవన్నీ మనకు ఆ ఓం ఓం అంటే నువ్వు చెప్పు చెప్పు చెప్పు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతి ప్రశంస కాబట్టి ఓం అనేటువంటిది అన్ని చోట్ల కూడాను ఈ విధంగా ఉంది ఓమితి బ్రహ్మా ప్రసౌతి చూ అనుగ్న ప్రయచ్చతి ప్రసౌతి బ్రహ్మ ప్రసౌతి కాబట్టి దీనికంతటికి యజ్ఞ యాగాదుల్లో ఎవడైతే వీళ్ళందరికీ ప్రధానంగా ఉన్నాడో అతని పేరు బ్రహ్మ కదా అతను ఓం ఇతి బ్రహ్మ ప్రసౌతి అనుగ్నం ప్రయచ్చతి కాబట్టి ఇలా చేయండి అని చెప్తూ ఉంటాడట అనుజ్ఞని ఇస్తూ ఉండాడు ఎవరు బ్రహ్మ అది యాగానికి ప్రధానమైనటువంటి వాడు బ్రహ్మ ఓమితోత్రమనుజానాతి అగ్నిహోత్రాన్ని స్టార్ట్ చేయమండ అగ్నిర్మదనం చేయడానికి అనుగ్రహిస్తున్నాడు ఓమితి బ్రాహ్మణ ప్రవక్ష్యన్ ప్రవక్ష్యన్ అహ బ్రహ్మోపాప్నవని బ్రహ్మైవ అపాప్నోతి గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు చూసారా శాస్త్రాన్ని బోధించేటప్పుడు శాస్త్రాన్ని బోధించేటప్పుడు కూడాను ఆయన ఓంతోనే స్టార్ట్ చేస్తా ఉండే మనం చేస్తున్నాం కదా ఇప్పుడు వస్తానే మొదలు పెడుతున్నావా ఓం అనుకున్నా మొదలు పెట్టాం మంగళాచరణం ఎందుకని ఓం ఎప్పుడైతే అనేశమో ఒకవేళ నాలుగు మంత్రం మనం ముందు శ్లోకాలు చెప్తాం అనుకోండి టైం లేదనుకోండి ఓం అని స్టార్ట్ చేసేదా ఎందుకని సర్వం ఓంకరయ్యేలా అన్నీ కూడాను దాంట్లో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి బ్రహ్మయో ప్లీజ్ బ్రహ్మ ఉపాప్నవాణి బ్రహ్మోప ఉపాప్నవాణి ఇతి బ్రహ్మ ఇవ ఉపాప్నోతి అటువంటి వాడు బ్రహ్మమనే పొందుతూ ఉన్నాడు ఓం అని బ్రహ్మని గురించి బోధిస్తూ ఉన్నాడు చివరిగా ఇదంతా కూడాను